బ్రహ్మస్పత ఆనశ్వన్ మోపిద సాదన శ్రీమహానాధిపతాశివసరంభా శంకరాచార్యమ్యమాదాచార్యం తా వందే గురు పరపరాయమ్ నమస్కృత్యరం చెవ నరో సరస్వయముదీర మనో నిస్పనిషత్తున్నైగుణ్య విషయా వేదా నిస్్రైగుణ్యోవార్జున నిర్ద్వందో నిత్యసత్వస్థ నిర్యోగక్షేమ ఆత్మవాన్ వేదములు అంటే వేదంలో ఉండే కర్మకాండ ఉపాసనాకాండ ఆ భాగము త్రైగుణ్య విషయా త్రిగుణముల అంతర్గతంగా ఉండే సంసారమే విషయ వస్తువుగా గలవి అంటే మీరు పుణ్యం చేసి లేక గొప్ప గొప్ప ఉపా పుణ్యకర్మలను చేసి లేక గొప్ప ఉపాసనలను చేసి ఆ విధంగా పుణ్యాన్ని బాగా మూటగట్టి మీరు స్వర్గాదిలోకాలను పొందిన మీరు త్రిగుణ ప్రవాహము ఆ సత్ప్రదష్టమో గుణముల ప్రవాహములోనే ఉంటారు ఎందుకంటే స్వర్గానికి వెళ్తారు అక్కడ ఒక పరిచ్ఛిన్న వ్యక్తిగా జీవితం కొనసాగుతుంది అది పూర్తి అవుతుంది అక్కడ మరణించడం ఇక్కడ పుట్టడం ఈ ప్రవాహం కొనసాగుతూనే ఉంటుంది కాబట్టి నిస్త్రైగుణ్యం భవార్జున ఆ పరిచ్ఛిన్న వ్యక్తిత్వమును పూర్తిగా పరిత్యాగం చేసేసి పరమేశ్వరునిలో ఐక్యమైపోయి ఉండుట పరమేశ్వరుడై ఉండుట కర్మఫలదాత ఈశ్వరుడు వేరే ఉన్నాడు కర్మఫలాన్ని పుచ్చుకుని నేను వేరే ఉన్నాను అనే భేదంతో పరిచ్ఛిన్నంగా కర్మఫలాల కోసం ఎదురు చూస్తూ నీవు లేక నువ్వే కర్మఫలదాత అయిపోవాలనుకుంటున్నావా ఇప్పుడు రాజుగారి దగ్గర సంభావం తీసుకుంటూ ఎంతకాలం సంభావం తీసుకోవడం మనమే రాజుగారు అయిపోయి ఇతరులకి మనమే సంభావన ఇద్దామనే ధోరణికి రావాలి కానీ కాబట్టి ఆ రకంగా అది నిస్త్రైగుణ్యం భవార్జున ఈ శ్లోకం దగ్గర స్వామి రంగనాథానంద ఒక చక్కటి వ్యాఖ్యానం చేశారు అంటే మహాత్ముల యొక్క దృష్టికోణం చాలా విలక్షణంగా ఉంటుంది చూడండి శ్రీకృష్ణుడు వైదిక ధర్మానికి చెందిన వ్యక్తి వైదిక ధర్మానికి చెందిన వ్యక్తి నిశ్చైగుణ్యో భవార్జున అంటాడు త్రైగుణ్య విషయ వేదాహ నిశ్రయగుణ్యం భవార్జున అంటాడు అంటే ఒక ఉపాసనా పద్ధతి ఒక సంప్రదాయము ఒక సంస్కృతిలో పుట్టినా పుట్టినప్పటికీ దాని పూర్ణమైన అభిమానము ఉంటుంది శ్రద్ధ ఉంటుంది మరి దాని ఎందు భావం ఉంటుంది అయినా కూడా పరమ సత్యాన్ని తెలుసుకునే సందర్భంలో వీటిని అన్నిటినీ తీసి పక్కన పెట్టడానికి వెనుకాడడు ఇప్పుడు మీరు ఒక మత మత వాదనలో జీవిస్తూ ఉన్నారనుకోండి మీరు పరమ సత్యాన్ని చేరుకోవటానికి టు నో ది ట్రూత్ ఆ మతము యొక్క పరిధులను అధిగమించటానికి సిద్ధంగా ఉన్నారా లేదా లేకపోతే ఇది మా మతం అండి దీన్ని మేము అని దాన్ని పట్టుకుని ఉన్నారా మీరు కనుక ఒక మత భావనని పట్టుకుని ఉంటే అది సత్యాన్ని తెలుసుకోటానికి అడ్డంకి అవుతుంది కాబట్టి సత్యాన్వేషకుడు తాను పుట్టినటువంటి సంప్రదాయాన్ని సంస్కృతిని ఒక మత భావనలని ఉపాసనలని దాంట్లో పెరిగి పెద్దవాడై ఆ సమయం వచ్చినప్పుడు వాటికి అతీతంగా వెళ్ళిపోవటానికి కూడా వెనుకాడడు అది సత్యాన్వేషకుని యొక్క లక్షణం కాబట్టి సత్యాన్వేషకుడు ఒక క్రిస్టియన్గా పుట్టాడు అనుకోండి బై ది టైమ్ హీ రీచెస్ ది ట్రూత్ హీస్ నో మోర్ ఎ క్రిస్టియన్ ఒక ఒక సంప్రదాయంలో పుట్టాడు అనుకోండి ఒక వైదిక సంప్రదాయంలో వేదోక్తమైన కర్మకాండము పాటించే సంప్రదాయంలో పుట్టాడు అనుకోండి ఆ సత్యాన్ని చేరుకునే టైంకి హీఈస్ నో మోర్ ఎ వైదిక ఆఫ్ దట్ క్యా కాబట్టి ఆ పరిధులను దాటితే గానీ మీకు సత్యము నుంచి బయటపడాలి సత్యాన్ని మీరు చేరుకోలేదు సరిగ్గా ఇదే అభిప్రాయాన్ని వివేకానంద స్వామి అంటారు సో యు ఆర్ బోర్న్ ఇన్ ఏ టెంపుల్ వండర్ఫుల్ బట్ ఇట్ ఈస్ రాంగ్ టు హోల్డ్ ఆన్ టు ది టెంపుల్ టిల్ యు డై మరణించే వరకు టెంపుల్ టెంపుల్ అంటే అక్కడ అర్థం ఒక గోడలోను గోపురాలోని కాదు ఒక ఆరాధనా పద్ధతి అన్యోసావన్యోహమ స్మీతి నశ వేద యథా పశువు అని బృహదార్మికుల్లో బృహదార్మిక ఉపనిషత్ మొన్న మొన్న ఆయన పుస్తకంలోనే ఉంది ఇదంతా కూడా నేను వే చూడండి ఆ వాక్యాలు ఎలా ఉంటాయి అబ్బాబా చాలా డి షేక్ ఐ పర్సన్ అలాంటి వాక్యాలు నేను వేరుగా ఉన్నాను ఇదిగో ఈ దేవత వేరుగా ఉన్నది అన్యోసం అన్యోహం అస్మితి అని వీడు ఉపాసన చేస్తాడు ఒక దేవతని నవేద వాడికి విషయం తెలియలేదు సహానవేద యథా పశువు పశువు ఏం చేస్తుందంటే ఆవుందనుకోండి ఆవు ఏం చేస్తుందంటే ఆవు కానీ కుక్క కాని బట్ ఏ పశువు అయితే నేను పశువుని నేను ఇక్కడ ఉన్నాను వీడు నా యజమాని నేను ఈ యజమానికి సేవ చేస్తాను యజమాని నాకేమో ఉపకారం చేస్తాడు అని ఏ విధంగా అయితే ఆ పశుభావము అనేది ఉన్నదో అది ఈ దేవత వేరే ఉన్నది నేను వేరే భిన్నంగా ఉన్నాము నేను ఈ దేవతకి పూజ చేస్తాను ఈ దేవత నాకేమో ఫలాన్ని అని కనుక ఆ విధంగా వాడు ఆరాధిస్తే నస వేద అంటే నస అంటే సహ న వేద సమాచారం ఏం తెలియలేదు ఇ పశు అని అని ఉపనిషత్తు చెప్తుంది కాబట్టి అవసర త్రిగుణములలో ఆ భేదం ఉంటుంది నిస్త్రైగుణ్యో భవాద్ తర్వాత తర్వాత నిర్ద్వంద్వ ఇప్పుడు కూడా జగత్తుని ద్వంద్వాలుగా చూడడం ద్వంద్వాలుగా ఎప్పుడైతే చూస్తామో రాగద్వేషాలు మనల్ని విడిచిపెట్టనే విడిచిపెట్టవు మీరు జగత్తుని మంచివాళ్ళు చెడ్డవాళ్ళు అని విభాగం చేసి చూశారనుకోండి అందరూ అలా చూస్తారు అలా చూడడం మానేమన్నారు జగత్తునంతా ఈశ్వరుణ్ణిగా చూడడం అలవాటు చేసుకో మంచివాళ్ళు చెడ్డ నావాళ్ళు పరాయి అని అని చూస్తూ ఉంటే హిరణ్యకశ్యపుడితోటి ప్రహ్లాద్ అంటాడు హిర్య ప్రహ్లాదుడు హిరణ్యకపుడు తోడు హిరణ్యకష్పుడు అంటాడు ఎరా నీవు శత్రువు యొక్క నామాన్ని జపిస్తున్నావే అని అంటాడు అంటే హిరణ్య ప్రహ్లాదు అంటాడు శత్రువు నాన్నగారు ఎవరు శత్రువు ఎవరికి శత్రువు ఈ స్వపర భేదము ఇది నా దృష్టిలో నాకు కనపడదే అని అంటాడు సో ఆ విధంగా జగత్తుని అలా విడదీసి చూడడం నేర్చుకోకు వీళ్ళందరూ మంచివాళ్ళు వీళ్ళందరూ చెడ్డవాళ్ళు డోంట్ లుక్ అట్ ఇట్ లైక్ దాట్ సో ఎందుకంటే అలాంటి ద్వంద్వాలు అసలు వద్దు ఆ ద్వంద్వ ఇది సుఖము ఇది దుఃఖము అనే ద్వంద్వం కూడా వద్దు ఎందుకంటే ఇది సుఖము ఇది దుఃఖము అనేప్పటికీ ఆ సుఖమునందు ప్రీతి ఆ దుఃఖమునందు ద్వేషము కలుగుతుంది వేసంకాలం దుఃఖము అని మీరు ముద్ర వేసి పెట్టుకున్నారనుకోండి ఏమవుతుంది అప్పుడు ఆ వేసంకాలం వస్తుంది దిక్కుమాల వేసంకాలం అని అనిపిస్తుంది ఒక చోట చాంద్రోగ్యంలో వర్షాకాలం న్యూసెన్స్ అన్నాడు ఒక వర్షాకాలం న్యూసెన్స్ చాంద్రోజ్ఞంలో చోట ఏమని చెప్పారంటే వర్షమును నిందించరాదు అని శాస్త్రం ఇప్పుడు వర్షాకాలం న్యూసెన్స్ అన్నవాడు అప్పటికప్పుడు ఓ ఓ పాపం మూట కట్టుకున్నాడు నేను ఊరికే దృష్టాంతం కోసం చెప్పాను అంతే వెంటనే వాడికి దోషం వచ్చేసిందంటే వాడు వర్షాన్ని నిందించడం ఏమిటి వర్షం భగవంతుడే వర్షం రూపంగా ఉంటే వర్షాన్ని నిందించడానికి నీకు హక్కు ఏన్నది కాబట్టి నువ్వు వేసంకాలాన్ని నిందించద్దు వర్షాకాలాన్ని నిందించద్దు ముందు అసలు కాలమునకు ముద్ర వేయడం మానేది వర్షాకాలం చెడ్డదని మంచిదిని ముద్ర వేయ అసలు ఆ హ్యాబిట్ వద్దు అలాగే వేసంకాలం మంచిది చెడ్డదనే హ్యాబిట్ వద్దు వేసం కాలంలో టెంపరేచర్స్ ఎక్కువగా ఉంటాయి క్లీన్ శీతకాలంలో టెంపరేచర్స్ తక్కువ ఉంటాయి క్లీన్ అంతేగాని ఇది మంచిది చెడు అనే మాట వద్దు నిర్ద్వన్వ నిత్య సత్వస్థ రజోగుణం తమో గుణం వద్దు నేను ఇదంతా చెప్పాను మళ్ళీ చెప్తున్నాను ఎందుకంటే అంత మధురమైన పదాలు ఆ ఆ వాక్యం దాన్ని దాటి వెళ్ళలేరు మీరు అసలు ఆ ఒక్క వాక్యం పట్టుకుంటే మీరు జీవన్ముక్తులు అయిపోతారు నిత్య సత్వస్థ మనం నిత్య రజస్థ నిత్య తమస్థ లాగా బతుకుతూ ఉంటాం దేహమే నేను కర్తను నేను ఇది తమోగుణం అలా ఉండకూడదు ఈ ఫలము నాకు కావాలి ఈ భోగము నాకు కావాలి అది రజోగుణం అలా ఉండకూడదు ఇంకెలా ఉండాలి నిత్య సత్వస్థ సత్వగుణంలో నిలిచి ఉండాలి సత్వగుణంలో నిలిచి ఉండడం అంటే ఏమిటి జ్ఞానము జ్ఞాన జ్ఞానము సత్వగుణం భగవద్గీత ఉంది భగవద్గీత క్లాసుకు వెళ్ళాలి అలా ఆలోచిస్తున్నారంటూ చాంద్రోగ్యం క్లాసుకు వెళ్ళాలి తర్వాత ఏమో భూధాతువు కంటస్థం చేయాలి ఆత్మనిశబ్దం కంటస్థం చేయాలి ఈ లోపల మనమేమో వారికి భిక్ష ఏర్పాటు చేయాలి ఆ తర్వాత అక్కడ కొంత సేవ చేయాలి ఈ లోపల ఈ కుటుంబ కార్యక్రమాలు పూర్తి చేసుకోవాలి ఈ ఈ డ్యూటీని చేయాలి అని మొత్తం తెల్లవారితే రాత్రి ఐదు గంటలకి వర్క్ ప్రారంభమైతే రాత్రి పదో అవుతుంది వర్క్ పూర్తయి మంచం నడువు వాళ్ళు చెప్పారు రా అమ్మయ్య పదో అవుతుంది ఈ మొత్తం రోజు కార్యక్రమంలో రజస్సు ఉండదు తమస్సు ఉండదు సత్వమే ఉంటుంది అంటే థింగ్ దిట్ ఈస్ అలా జీవించాలి మధ్యలో సపోజ్ ఈ మధ్యలో ఈ పని నేను చేస్తే వాడు వాడు నా క్రెడిట్ కొట్టేద్దాం అనుకుంటున్నాడు అది తమో గుణంలో పడిపోయారు అయితే ఈ భోగం నాకు కావాలి వీడోడు కాదనడానికి రజోగుణంలో పడిపోయారు కాబట్టి రజస్సు తమస్సు దూరం పెట్టి నిత్య సత్వస్థ అంతవరకు వచ్చాం నిర్యోగక్షేమ భాష్యకారులు అందాము తథా నిర్యోగక్షేమహోగేమాలు వద్దంటున్నారా నిర్యోగక్షేమ యోగక్షేమాలను విడిచిపెట్టేమన్నారు కాబట్టి యోగక్షేమాలను నా యోగక్షేమాలని ఇప్పుడు మీరు చూడండి ఇప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీ ఇన్సూరెన్స్ చేస్తారు ఇన్సూరెన్స్ ఎందుకు చేస్తారు మన యోగక్షేమాలని మనమే మోసుకోవడం బరువు గనుక మన యోగక్షేమాలని వాడు చూస్తే మనం ఫ్రీగా ఉండొచ్చని మనం ఇన్సూరెన్స్ చేస్తాం అందు గురించే కదండి ఇన్సూరెన్స్ సైకాలజీ అదే కదా మన యోగక్షేమాలు మనమే చూసింది మట్టి ఇన్సూరెన్స్ చేయడం ఎందుకు మా యోగం మా క్షేమం మేమే చూసుకుంటామండి అని చెప్పారనుకోండి ఇన్సూరెన్స్ చేయడానికి ఒకసారి ఒక ఇన్సూరెన్స్ ఏజెంట్ నా వెంటబడ్డాడు నేను చెప్పాను నా వల్ల కాదండి మీరు నిన్ను ఇబ్బంది పెట్టద్దు ఐ డోంట్ బిలీవ్ ఇన్ ఇట్ అని చెప్పాను చెప్తే వినిపించుకోకుండా సాయ రాత్రి ఇది ఏడున్నరకు వచ్చారు నా దగ్గరికి నేను నాతో పట్టుకు మీరు భోజనం చేస్తారా అని అడిగారు చేయండి అని చెప్పాను నాతో పాటు భోజనం చేశారు పోయినా ఇప్పుడు అర్ధరాత్రి తొమ్మిది అయిపోయింది నాతో ఏవేవో మాట్లాడి తొమ్మిది తొమ్మిదిన్నర అయింది ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారు లేదంటే రేపు పొద్దున్నే విజయవాడ వెళ్ళి బస్సు ఉంది నాకు ఆ మంచిది ఇక్కడే పడుకోండి నేను ఏదో ఏదో మీకు చిన్న ఏర్పాటు చేస్తాను ఇక్కడే పడుక్కొని పొద్దున్నే లేచి స్నానం చేసి కాఫీ తాగి మీరు బస్సుకి వెళ్తాం ఇదంతా బాగానే ఉందండి నా పాలసీ మాట ఏమిటి నో పాలసీ ఇది అంతే ఆయన అలాగే చేశారు మొన్నటి పొద్దున్నే వెళ్ళారు బట్ నో పాలసీ వై బికాజ్ ఐ డోంట్ బిలీవ్ ఇన్ ఇట్ ఎందుకు బిలీవ్ చేయరు యోగక్షేమాలు మీకు అక్కర్లేదా నా యోగక్షేమాలు నేను ఐ డోంట్ వాంట్టు హ్యాండ్ ఓవర్ టు ఇన్సూరెన్స్ కంపెనీ ఐ వాంట్ టు కీప్ దిమ్ మై సెల్ఫ్ అలా కాదు మా యోగక్షేమం ఎందుకు మనలో మనం పెట్టుకోవడంలో బరువు ఉంటుంది భారం ఉంటుంది కదండి మా యోగక్షేమాలని మేము పెట్టుకోవడంలో భారం ఉన్నది సో విల్ ది ఇన్సూరెన్స్ కంపెనీ టేక్ కేర్ ఆఫ్ ఇట్ ఎస్ దెన్ వీ జాయిన్ ఇట్ ఎందుకని వీ వాంట్ గెట్ రెడ్ ఆఫ్ దిస్ బర్డన్ ఆఫ్ యోగక్షేమ యూ డూ దట్ బై ఆల్ మీన్స్ But not insurance company. Ishwara. Niriyogakshay Maha. Adi sharanagati lo ultimate. Niriyogakshay Maha. Swami Vivekananda anta dozota. I don't know where from my next square meal come. Comes. Come or come. Comes. Whatever. Na next square meal akarusundana onkelitantra day. He doesn't know. నా నెక్స్ట్ స్క్వేర్ మీద ఎక్కడి నుంచి వస్తుందో నాకు తెలీదు ఒకసారి హృషికేశ్లో నేను ఉన్నాను అప్పుడు ఇంకా హైదరాబాద్ రాలేదు అప్పట్లో ఉన్నాను ఎవరో అడిగారు ఏం చేస్తున్నారు స్వామిజీ నెక్స్ట్ వాట్ ఈస్ యువర్ నెక్స్ట్ స్టేజ్ అని అంటే ఐ డోంట్ నో అని ఐ డోంట్ నో ఏమో స్వామిజీ చెప్తారా ఆయన చెప్పినప్పుడు చూద్దాం ఏం చెప్తారు ఐ డోంట్ నో సో ఐ డోంట్ నో దెన్ హౌ కెన్ యూ బి సో కంఫర్టబుల్ ఇఫ్ యూ డోంట్ నో దెన్ కెన్ యూ బీ కంఫర్టబుల్ ఇప్పుడు మీరు కంఫర్టబుల్గా ఎలా ఉంటారు మీ నెక్స్ట్ స్క్వేర్ మీల్ని మీరే ఆర్గనైజ్ చేసుకోవాలంటే కంఫర్టబుల్గా ఎలా ఉంటారు యూ హెవ్ టు రన్ అండ్ డూ సమ్థింగ్ అబౌట్ సపోజ్ ఈశ్వరుడు నా నెక్స్ట్ స్క్వేర్ మీల్ నాకు ఏర్పాటు చేస్తాడు అని మీరు అనుకున్నారనుకోండి ఇక్కడ దిస్ ఈజ్ నాట్ ది ఇష్యూ ఆఫ్ ఈశ్వరుడు ఉన్నాడా లేడా ఉంటే ఎక్కడ ఉన్నాడు పైన ఉన్నాడా కింద ఉన్నాడా అది ఇష్యూ దట్ ఈస్ నాట్ ది ఇష్యూ ఇక్కడ ఇష్యూ ఏంటంటే యువర్ కెపాసిటీ టు ట్రస్ట్ దట్ ఈస్ ది ఇష్యూ ట్రస్ట్ చేయటం చాలా కష్టం ఈ రోజుల్లో భార్య భర్తని ట్రస్ట్ చేయడం కష్టం భర్త భార్యని ట్రస్ట్ చేయటం కష్టం ఒకప్పుడు అది కూడా కష్టం ఉంటుంది ఒకప్పుడు భర్త భార్యకి చెప్పని సంగతులు కొన్ని తల్లికి చెప్తాడు ఎందుకని కొన్ని అంటే భార్యని హీ ట్రస్ట్ నైంటీ బట్ వన్ పర్సెంట్ హీ కెనాట్ అది తీసుకెళ్లి తల్లికి చెప్తాడు తల్లిని ట్రస్ట్ చెయ్యలేని సంగతులు భార్యకి చెప్తాడు He has all the love for the mother, but he cannot trust 100%. So, that capacity to trust is a very difficult thing it is. Because <laughs> we cannot trust 100% in our lives. <laughs> we cannot trust 100% in our lives. All right, there is a lot of knowledge. There is a lot of knowledge. There is a lot of knowledge. There is a lot of knowledge. జ్ఞాని అయినట్లయితే జ్ఞానంటే వివేక జ్ఞానము ఈశ్వరుడు సర్వత్రా విదితాత్మనా సర్వమునందు ఈశ్వరుడు భాషిస్తూ అటువంటి ఈశ్వరుడు నామరూపములకు అతీతంగా చూడగలగాలి మీకు ఈశ్వరుని యొక్క అనుభవం కలగాలి అంటే నామరూపాలకు అతీతంగా చూడగలగాలి ఆ నామరూపములు అనేది ఇట్స్ ఎ హ్యూజ్ అబ్స్ట్రక్షన్ ఆ అబ్స్ట్రక్షన్ బ్రేక్ చేసుకుని ఆ గ్లెటరింగ్ వరల్డ్ ఈజ్ ఎ వెరీ గ్లెటరింగ్ వరల్డ్ జగత్తున్నదే అది బాగా చెమక్ చెమక్ ప్రకాశిస్తూ ఉంటుంది కానీ అది నిస్సారము దాంట్లో సారం లేదు అంతా కూడా మాయానగరి వరల్డ్ ఈజ్ ఏ మాయానగరి దాంట్లో ఏమీ రియాలిటీ లేదు ఏమీ సారణం లేదు శంకరులు కదలీ స్తంభవ దసార సంసార అంటారు అరటిబోధే చూడ్డానికి మహాదిట్టంగా కనపడుతుంది అందంగా కూడా ఉంటుంది ఆకర్షణీయంగా ఉంటుంది కానీ దాన్ని ఎత్తి పాతి ఓ కర్ర ఇలా వేస్తే అది కూలిపోతుంది అది దేన్ని మొయ్యలేదు నిస్సారమైనది అలాగే ఈ సంసారం కూడా నిస్సారము దీనిలో యు కెనాట్ ట్రస్ట్ ఇట్ ఇట్ ఈస్ జస్ట్ గ్లిటరింగ్ అండ్ ఎంటీ నిస్సారము చెమక్ తప్ప దాంట్లో ఏమీ సారం లేదు అని దర్శించి ఈశ్వరుడు సంసారానికి అధిష్టానంగా ఉన్నాడు ఈ దేహమునకు ఈ ప్రకృతికి కూడా అధిష్టానంగా ఈశ్వరుడు ఉన్నాడు ఈ ప్రకృతిని అంతనే సంచాలనం చేసుకున్న ఈశ్వరుడు ఈ దేహాన్ని కూడా సంచాలనం చేస్తాడు నాకు పోయినో ఈశ్వరుడు పెడతాడు అని వీడు అను అని వీడు అనుకోవడం కదా హీ నో సిట్ హీ ఫీల్ సిట్ ఇది గట్ ఫీలింగ్ లాగా ఫీల్ అవుతాడు వాడు నాకు భోజనం నుంచి వస్తుందో అని బెంగ పెట్టుకోడు సో ఆ లెవెల్లో యోగక్షేమాలని ఈశ్వరుడికి అప్పచెప్పి హాయిగా ఉండవయ్యా నిర్యోగక్షేమ ఇప్పుడు ఆయన రైల్లోకి ఎక్కాడు ఇలా చెప్తూ ఉంటే ఇది ప్రవాహం ఇలాగే నడుస్తూనే ఉండదు నేను ముందుకు వెళ్ళాలని అనుకుంటున్నాను అప్పుడు ఎనివో గుర్తొచ్చిందో చెప్పి ఉంది కలిత రైల్లోకి ఎక్కాడు ఒక పల్లెటూరి బైతు అంటే ఆ మావి కూడా అజ్ఞాని రైల్లోకి ఎక్కాడు ఆ మూట ఆ మూట మూట కట్టుకుని ఎక్కుతారు కదండి రైల్లోకి ఆ మూటను ఎత్తిమే పెట్టుకున్నాడు ఎందుకు నా మూటను ఎత్తుమే ఆ మూట సీటు కింద పెట్టంటే అంటాడు నేను దీనికి లగేజ్ కట్టలేదండి లగేజ్ టిక్కెట్ కట్టలేదు అందు గురించి లగేజ్ అడుగుతారేమో అని నా మూట నేనే మోసుకుంటున్నాను అని చెప్తాను ఇజ్ ఇట్ ట్రూ నో వాడు వాడి మూట వాడు మోసుకోవడం ఎందుకంటే మూర్ఖత్వం కాకపోతే ఆ మూట ఏం చేయాలి సీటు కింద పారేయాలి సీటు కింద పారేస్తే మీరు హాయిగా కూర్చోవచ్చు అలాగే మనము ఈ జీవన జీవనయాత్రని నడిపించేది ఈశ్వరుడు జీవనము జీవనయాత్ర అనే రైలు నడిపే చోద ఎవరండి ఈశ్వరుడు హాయిగా మనం మన యోగక్షేమముల బరువు మనమే మోసుకుంటూ కూర్చోవడం కంటే ఆ బరువుని ఆ జీవనయాత్రని నడిపే ఈశ్వరుని నెతిమి ఆయనకి ఏం బరువు ఇలాంటి బరువులు ఇంకో కోటి బరువులు ఉన్నా మోసేయగలుగుతాడు ఆయనకి బరువుం కాదు మనకి చాలా బరువు కాబట్టి నిర్యోగక్షేమ యోగక్షేమ శబ్దాలకి డెఫినేషను అనుపాత్తస్య ఉపాదానం యోగ ఉపాత్తస్య రక్షణ క్షేమ ఇవి డెఫినేషన్స్ అనుపాతస్య అంటే ఇంతవరకు సంపాదించబడనిది దాన్ని ఉపాదానం సంపాదించుట యోగ ఒక ఆయన ఓ మహాత్ములు నా దగ్గరికి వచ్చారు ఏదో నన్ను చూడడానికి వచ్చారు వచ్చినప్పుడు అన్నారు ఏమంటే స్వామీజీ ఎక్కడ మీ క్లాస్ ఎక్కడంటే అక్కడ డైవ్ పాయింట్ దగ్గరికి వెళ్తాను ఈ మూల నుంచి అక్కడికి ఎలా వెళ్తారంటే ఏదో అటో ఏదో పట్టుకుని వెళ్తాను మా వాళ్ళు అప్పుడప్పుడు నన్ను దింపుతూ ఉంటారు సమస్య కాదు baby you should get a get hold of a car you should have a car endukante mo moola makan chestunao niku ikkada paatha unda akkada paatha unda akkada vaadha unda road laku paatha liki tirugutao neeku car laabithe laga ye vaadam jepotledu maadigirundi car nee car lekapodani you should have a car asala i am i am surprised that you have not acquired a car yet aniparu adigo ade anupaata anta anupaatanta not at ఎక్వైర్డ్ యోగ అంటే ఎక్వైరింగ్ ఉపాదానం అంటే ఎక్వైరింగ్ అనుపాత్తస్య ఉపాదానం ఎక్వైరింగ్ దింగ్ విచ్ ఈస్ నాట్ ఎట్ ఎక్వైర్డ్ దానికి యోగము అనిపడు యోగ ఇంకా క్షేమం అంటే ఏమిటి అన్నాము ఉపాత్త అన్నాము కూడా ఉపాత్తస్య రక్షణ క్షేమ ఎక్వైర్ చేశారు ఆల్రెడీ ఆ చేసిన దాన్ని కాపాడుకోవాలి రక్షించుకోవాలి ఆల్రెడీ ఎక్వైర్డ్ ఎక్వైరీ ఏవో ఉంటాయి కదండి ఎక్వైరీ ఏదో టెలిఫోనో లేకపోతే రెఫ్రిజిరేటరోయిల్లో వాకలో నెత్తి మీద రూఫో ఏవో కొన్ని ఎక్వైరీ చేసి ఉంటారు వాటిని భద్రం చేసుకోవాలి ఇంతవరకు ఎక్వైరీ చెయ్యనివి కొత్తగా ఎక్వైరీ చేయాలి వీటిని యోగక్షేమాలంటారు అయా ఒక్క మాటలో చెప్పాలంటే మనిషి బ్రతుకంతా యోగక్షేమాల్లో వెళ్ళిపోతుంది ఇంకా వీడికి ఏమీ ఇంకా వేరే మోక్షం లేదు మరో ఏమి దేవులు లేదు దెయ్యం లేదు అంత యోగక్షేమాలనే వెళ్ళిపోతుంది బతుకంతా ఎందుకంటే తెల్లవారు లేస్తే యోగక్షేమాల లిస్ట్ అలా సిద్ధంగా ఉంటుంది మా మిత్రుడు ఆయన ఉండేవారు అందుకని చిన్న పుస్తకం ఒకటి నోట్బుక్ ఒకటి ఉంటుంది ఇలాగా ఇలా తీసుకునే నోట్బుక్ ఆ నోట్బుక్లో ఆ డేట్ ఉంటుంది ఒక డేట్కి ఒక కాగితం ఆ డేట్లో చేయాల్సిన పనులు అనే లిస్ట్ అలా వన్ టూ త్రీ అలా టెన్ ఉంటాయి అవి అలాంటిది ఒకటి పెట్టుకుంటే మీరు ఈ రైల్వే రిజర్వేషన్ వాళ్ళకి రాబోయే డేట్స్ ముందే ఫిలప్ అయిపోయినట్టుగా మీకు అవి రాబోయే పది రోజుల తర్వాత చేయాల్సింది పదహారు రోజుల తర్వాత చేయాల్సింది అలాగా మొత్తం అది నెలలు రాబోయే అంత అలా ఫిలప్ అయిపోతూ ఉంటుంది మీరు అలా ఫిలప్ అయిపోతూ ఉంటుంది అది అలాగ ఆ డేట్ వచ్చేపడికి పొద్దున్న లేవగానే చూసుకుంటారు ఆ ఫిలప్ అయి ఉంటుంది పది స్లాట్స్ ఫిలప్ అయి ఉంటాయి అది చూసుకుంటారు చూసుకుని ఈ పది పనులు మనం చేయాలని అనుకుంటారు అనుకుని ఆ పది పనులు చూసేపటికి రాత్రి పదిన్నర అవుతుంది పడుకుని నిద్రపోతారు మళ్ళీ మొన్నడు పొద్దున్నీ పలుదాం కదా అనేది చూసుకుంటారు మళ్ళీ పది పనులు ఇలా బతుకంతా వీడిది ఇలాగే అయిపోతుంది ఎప్పుడైనా హాస్పిటల్కి వెళ్ళామనుకోండి అయ్యో ఆ పది పనుల లిస్ట్ ఈవేళ పూర్తవ్వలేదు అని బెంగా హాస్పిటల్ ఈ మళ్ళీ అలా పైల పోతాయి హాస్పిటల్స్లో ఇవన్నీ పెరిగిపోతూ ఉంటాయి హాస్పిటల్లో మనిషి కులాసాగా ఉండలేడు కులాసాగా ఉండొచ్చు నిజానికి కొంచెం ఆ బుద్ధి ఉంటే కులాసగా ఉండొచ్చు ఎందుకని నొప్పి వచ్చింది అనుకోండి వెంటనే మందు బారేస్తారు నొప్పితో పోతుంది అవతలకి ఆహారం పెడతారు ఇటు ఒకటో తిరగక్కర్లేదు మనసుమే పడుకుని ఉండొచ్చు ఇంకేంకేం కావాలి మీకు వాట్ మోర్ యూ వాంట్ అంటే ఈ పనులన్నీ మిగిలి ఉన్నాయి పూర్తి చేసుకోవాలి ఆ సంవత్సారం నేను నడిపించకపోతే నడవద్దు అది కరెక్టే కదా నేను నడిపించకపోతే ఎలా నడుస్తుంది ఏదో బిజినెస్ ఉంటుంది మరొకటి ఉంటుంది మరొకటి ఉంటుంది అవన్నీ నేను నడిపించాలి అవన్నీ ఆగిపోయి ఉన్నాయి యోగక్షేమాలు దెబ్బతినేసాయి ఎప్పుడు బయటపడాలి అని ఈ విధంగా మనిషి ఒక జీవితకాలాన్ని యోగక్షేమాల మీద ఖర్చు పెడతాడు ఒక జీవిత కాలం ఆఖరికి యోగక్షేమాలు రెండు చేయిజారిపోతాయి వీడు ఎక్వైరీ చేసినవి అన్నీ చేయిజారిపోతాయి ఇంకా ఎక్వైరీ చేయాల్సినవి అనుకుంటూ ఉంటానే చచ్చిపోతాడు ఎందుకు యోగక్షేమాలు అంటే ఎవరండి యోగక్షేమాలని పట్టుకోకుండా బతకడం సాధ్యమేనా అని ఒక డౌట్ ఒకటి వస్తుంది to అలా ఇచ్చి ఆలోచించు చూడండి యూ థింక్ అ ఫేట్ అంటే దీంతో ఉన్న కి నన్ను అడిగారు నేను ఈ పాఠం చెప్పినప్పుడు నన్ను అడిగారు ఇలాంటి పాఠాన్ని జనాలు హ్యాండిల్ చేయలేరు మీరు ఊరికే విని విని ఉన్నారు కాబట్టి తలకే ఊపుతున్నారు కానీ మాములు కొత్త వాళ్ళు దీన్ని హ్యాండిల్ చేయలేరు యోగక్షేమాలు వద్దంటే హ్యాండిల్ చేయలేరు ఒక ఆయన కోపం వస్తుంది వినివాడికి కోపం వస్తుంది మీరు ఎప్పుడన్నా చూసారా అటువంటి సిచ్యువేషన్ నేను చూశాను మీరంటే తల మర్యాదగలవాళ్ళు కాబట్టి పర్వాలేదు కాదు కొత్త కొత్త చోట్ల వినివాడికి ఒళ్ళు మండుకొస్తుంది ఏమిటి ఏదేమో ఏమిటి మాట్లాడుతున్నాడు ఈయన అని కాదు కడుపు నుండా భోజనం చేసి వచ్చి పెద్ద ఒక్క బుద్ధి చెప్తున్నాడే అన్నంత ఒళ్ళు మంట వస్తుంది ఒక ఆయన ఒళ్ళు మంటతో లేచారు లేచి యోగక్షేమాలు చూడకపోతే ఏమైపోతుందండి ఏం మాట్లాడతారు మీరు అంటే నేను అన్నాను యోగక్షేమం అంటే మీ అభిప్రాయం ఏమిటి అంటే ఇప్పుడు కుర్రాడు ఉన్నాడు వాడిని చదివించకపోతే వాడు చెడిపోడా అంటే అప్పుడు నేను ఒక్కటే ప్రశ్న అడిగా మీరు ఆలోచించండి ప్రొటెస్ట్ చేయకండి మీరు ఆలోచించండి నేను చెప్పింది విన్నా ఆలోచించండి ఇంటికి వెళ్ళి ఆలోచించండి మీ కుర్రవాడిని ఒక లెవెల్ దాకా మీరు తీసుకొచ్చారు కదా ఇప్పటికి ఆ తీసుకొచ్చింది మీరా లేక ఈశ్వరుడా మీరేమనుకుంటున్నారు నేనే తీసుకొచ్చానని అనుకుంటున్నారా డోంట్ రిప్లై థింక్ అబౌట్ ఇట్ గో హోమ్ అండ్ థింక్ నేనే ఈ పిల్లవాడిని పైకి తీసుకొచ్చానని మీరు అనుకుంటే మీరు పొరపాటు చేస్తున్నారు నేను ఈ అమ్మాయికి పెళ్లి చేశాను మంచి చక్కటి అల్లుడిని తీసుకొచ్చి పెళ్లి చేసి ఇంటికి పంపించానని మీరే అనుకుంటున్నారా అవును నేనే చేశాను పొరపాటు చేస్తున్నావు ఆలోచించుకున్నా అంటే ఇప్పుడు ఈ యోగక్షమాలన్నింటినీ చేస్తున్నావు నేను కాదనే మరి నేను చెప్పేది అదే దట్ ఈస్ ది పాయింట్ ఇప్పుడు రైల్లోకి ఎక్కినవాడు ఆ బరువు నేనే మోస్తున్నాను వాడు పొరపాటు వాడు మోయట్లేదు బరువుని వాడి బరువుని వాడిని ఎత్తిమీ పెట్టుకున్న బరువుని కూడా మోసీది రైలు ఆ సత్యం వాడు తెలుసుకుంటే ఆ బరువు దింపి పక్కన పెట్టు ఒకడు ఒంటి మీద వెళుతున్నాడు ఒంటే స్వామి అఖండానందజీ దృష్టి అంత ఒంటి మీద వెళుతుంటే ఆ ఒంటికిల్లా మూపులోదో ఉంటుంది ఆ పెట్టి వాడి మూట ఆ మూపు పెట్టాడు పెడితే ఒంటి నిమ్మడంగా నడుస్తుంది అప్పుడు ఎవరు ఏమండి ఇంత స్లోగా నడుస్తుంది ఈ ఒంటి మిగతావన్నీ బాగా నడుస్తున్నాయి కదా అంటే మరో మీరు బరువు ఎక్కువ పెట్టారు కదా ఆ మూట బరువు ఎక్కువైంది అంచేది వస్తుంది ఓ అలాగా అయితే నేను దానికి నేను పరిష్కారం చేస్తానని తీసి నేర్తి మీద ఈ యోగక్షేమాలని మనం అలాంటిది నిర్యోగక్షేమ ముందు కమౌట్ ఆఫ్ దట్ దట్ హ్యూజ్ డెల్యూషన్ ఈ ఈ యోగక్షేమములను చూసుకునేవాడిని నేనే అనే డెల్యూషన్ నుంచి నువ్వు బయటకొచ్చే నిర్యోగక్షేమ అదే చూడండి శంకర్లు ఏమైనా చూడండి ఆయన రాసిన వాక్యం చిన్న వాక్యం కానీ మోస్ట్ పవర్ఫుల్ సెంటెన్స్ గితాభాష్యం అలాగే ఉంటుంది యోగక్షేమ ప్రధానస్ శ్రేయసి ప్రవృత్తి దుష్కరా ఇత నిర్యోగక్షేమోభవ నీవు యోగక్షేమ ప్రధానుడివైతే యోగక్షేమములే ప్రధానంగా కావలసిన వాడివైతే వాటి కొరకే మనం మెయిన్గా మనం వర్క్ చేసుకోవాలి అనే ధోరణిలో నువ్వు ఉన్నట్లయితే నీకు శ్రేయస్సు అంటే మోక్షము దుష్కరము అంటే సంభవం కాదు నీకు మోక్షం నీ వల్ల కాదు నువ్వు సంసారంలో పడి కొట్టుకోవాల్సిన వాడే ఇత్యత ఈ కారణంగా నిర్యోగక్షేమోభవ యోగక్షేమముల బందీ నుంచి బయటపడిపోను సో కాబట్టి ఇది కామ్య ప్రవృత్తి వాళ్ళు ఎలా ఉంటారంటే తమ యోగక్షేమాలని తామే చక్కదిద్దుకుంటున్నాము అనే భ్రాంతిలో ఉంటారు ఉండి ఒక ఎజెండా ఒకటి నిర్మాణం చేస్తారు ఇదిగో ఇవన్నీ జరగాలి ఇవి ఏమీ జరగకూడదు ఇప్పుడు ఎజెండాను తీసుకెళ్లి దేవుడి ముందు పెడతారు దేవాలయానికి వెళ్లే ముందు ఎజెండా తీసుకుని వెళ్తారు ఇవన్నీ జరగాలి ఇవన్నీ జరగకూడదు ఈ ఎజెండా దేవుడి ముందు పెడతారు ప్రార్థనలు చేస్తాయి పూజలు చేస్తారు ఉపాసనలు చేస్తారు ఎజెండా పెట్టి ఎజెండా పెట్టకుండా చేస్తే వాళ్ళు మహాత్ములే ఈ ఎజెండా దేవుడి ముందు పెట్టి మేము చేస్తారు ఇవన్నీ చేసి రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటాం దే ఫర్ రిజల్ట్స్ ఇట్స్ ఎ హ్యూజ్ ఇట్ ఈజ్ స్పిరిచువల్ మెటీరియలిజం అదే మెటీరియలిజమే లేకపోతే ఏమిటి కాబట్టి ఈ దేవుడి ముందు ఈ యోగక్షేమాల ఎజెండా పెట్టుకుని వెళ్ళడం అనేది అది చాలా తెలివి తక్కువది ఇక మేము వర్క్ ఆల్సో దేవుడు యోగక్షేమాల ఎజెండా మీరు పెట్టారనుకోండి ఇస్తాడు ఓకే ఓకే హ్యాబిట్ మీరు ఏది అడిగితే అది ఇస్తాడు దేవుడు సో కానీ అల్టిమేట్లీ ఇవ్వర్ది లోవు సార్ బికాజ్ మీరు అడగాల్సిందేదో ఇవో అడగలేదు కనుక ధ్రువుడికి ఇవో సార్ నారదుడు ధ్రువలోకానికి వెళ్తాడు భాగవతంలో వస్తుంది ధ్రువలోకానికి వెళ్తే ధ్రువుడు ఇలా కూర్చుంటాడు ఎవ అలా నీ అలా చింతగా ఉన్నావేటి ఏమో ధ్రువస్థానం కావాలని తపస్సు చేసి విష్ణువు దగ్గర వరం పొంది ఈ లోకానికి వచ్చి ఇలా తలపట్టుకున్నావు అని అని అడిగితే అంటాడు విష్ణువు దర్శనమిచ్చినప్పుడు మోక్షం కోరకుండగా నిజ యోగక్షేమంలో అతీతమైనటువంటి ఆ పూర్ణస్థితిని కోరకుండగా ఇదిగో ధృవస్థానం నాకు కావాలి యోగ ఆ వచ్చిన ధృవస్థానం నిలబడాలి క్షేమ అని ఇది ఇది ఇలాంటిది కోరుకుని నా ఐఎమ్ స్టక్ విత్ దిస్ ధృవస్థాన ఈ సృష్టి కల్పం అయ్యే వరకు నేను దీన్ని పట్టుకు వెళ్ళాడాల్సిందే ఈ దీని మీద నాకు విసిగెత్తింది నాకు ఇంట్రెస్ట్ లేదు ఈ అయినా కూడా నేను ఇంకా విదిలిపెట్టడానికి లేదుట బ్రహ్మగారు చెప్పారు అలాగా ఐ కెనాట్ లీవ్ ఇట్ ఐఎమ్ స్టక్ విత్ ఇట్ అని బాధపడతాను సో ఈ యోగక్షేమాలు ఇలాగే ఉంటాయి నిర్యోగక్షేమో భవ కాబట్టి నీకు మోక్షం కావాలంటే యోగక్షేమాలు అవతల పారాయి తర్వాత ఆత్మవాన్ అప్రమత్తశ్చవా చాలా గొప్ప సలహా అలర్ట్గా ఉండమన్నారు ఎందుకంటే మీరు ఇంతల్లా వింటారండి మీరంటే మనము నేను ఊరికేలా అంటాను సో మనం ఇంతలాగా మనం గీతను అధ్యయనం చేస్తామండి మళ్ళీ ఇంట్లోకి వెళ్ళగానే మళ్ళీ మళ్ళీ పాఠం పుస్తకం మూసేయగానే మళ్ళీ బ్యాక్ టు స్క్వేర్ ఇవన్నీ వచ్చేస్తూ సో ఎలాగా మళ్ళీ నేను ఇందాక చెప్పాను సో నిశ్రయగుణ్యం భవార్థుడు నిశ్రయగుణ్యం అవడం అంటే అర్థం ఏంటి మూడు గుణాలకు అతీతంగా వెళ్ళాలి అంటే నిత్య ముందు దానికి ఆ ప్రాసెస్లో ముందు సత్వగుణంలో నిలిచి ఉండు నిత్య సత్వస్థ భవ అంటే రజోగుణాన్ని తమో గుణాన్ని అతిక్రమించి ఉండు అని అని అంటారు మనం ఇంటికి వెళ్ళగానే దేహాధ్యాసతో మాట్లాడతాము సంకల్పం చేస్తాం దేహాధ్యాసతో కర్మని చేస్తాం అంటే అక్కడికి తమో గుణ ప్రధానమైపోయింది భోగ ప్రధానమైన ప్రవృత్తిని కలిగి ఉంటాం రజోగుణ ప్రధానంలో పడిపోయాం అంటే ఎప్పుడైతే మనస్సులోకి రజోగుణం ప్రవేశిస్తుందో వెంటనే అలర్ట్ అవ్వాలి ఆత్మవాన్ అప్పుడు అది ప్రవేశించదు ఇంట్లోకి దొంగ ప్రవేశిస్తుంటే అలర్ట్గా ఉండాలా కలెదా యు షుడ్ బి అలర్ట్ అయితే దొంగ ఎక్కడ ఉందండి అంటే మనస్సు దొంగ వాచ్ ది మైండ్ ఆల్వేస్ దట్ ఈస్ ది సాధన ఇంకెంత గొప్ప సాధన మీరు ఏం చేయనక్కర్లా వాచ్ ది మైండ్ మైండ్ కనుక రజోగుణాన్ని ప్రవేశపెడితే యూ వాచ్ ఇట్ అదిగో రజోగుణం వచ్చింది అని తెలుసుకుంటే అది పోతుంది అవుతుంది తమో గుణాన్ని తీసుకొస్తుంది పోతుంది అవుతుంది ఒకసారి నేను అలా కూర్చొని అప్పుడు ఏదో ఏదో యోగాయో ఏదో చేద్దామనే అనుకున్న టైము ఏదో ఈ టైంలో కొంత యోగా చేద్దాము అని అనుకున్న ఒక డిసిప్లిన్ కింద చేసుకున్న టైము సరే కూర్చున్న కూర్చుని ఏమైనా పుష్కొని చూస్తూ సరే మనస్సు ఆ దిక్కు మళ్ళీ యోగా రోజు ఉండిది అంత వద్దులే అదే వెంటనే దెన్ దెన్ ఆధికెమె ఇది తమో గుణము ఇంకా మనస్సు అంది ఇదివరకు చేసినంత యోగా ఇప్పుడు చేయలేము బాడీకి అనే దానికి ఒక వయస్సు అనేది ఉంటుంది పూర్తిగా అలా సమానం చేయక్కర్లేదు అని కూడా అంది మనస్సు అంటే వెంటనే ఇంకో దీని పేరే ఆ జస్టిఫికేషన్ కూడా తమో గుణమేది దీని పేరే లెట్ లెట్ మే ఎగ్జామ్ వెదర్ బాడీ నీడ్స్ టు కంటిన్యూ టు టేక్ రెస్ట్ ఆర్ వెర్ బాడీ కెన్ అండర్ టేక్ సమ్ యోగా యోగాసనాలు ఏమైనా నిజంగా వేయలేక దానికి రెస్టే కావాలా లెట్ ఇస్ ఎగ్జామినేట్ అని ఎగ్జామిన్ చేసి ఉంటే ఎలాగా యోగాసనం ఒకటి వేయడం ప్రారంభించారని కూడా మీకే తెలిసిపోతుంది ఓ లేదులే బాడీకి పాపం ఇట్ ఈస్ మేకింగ్ ఏ జెన్యున్ డిమాండ్ రెస్ట్ కావాలంటుంది కాబట్టి మనం మానేసి మీరు రెస్ట్ తీసుకోవచ్చు ఒకవేళ ఆ డిమాండ్ వెనక్కి వెళ్ళిపోయింది అనుకోండి అంటే దట్ మీన్స్ ఆ డిమాండ్ ఈజ్ ఏ ఫాల్స్ డిమాండ్ అనమాట సరే మొదలు పెట్టే వేయడం ఏదో అర్ధగాడి చక్ర ఆసనం సింపుల్ ఆసనం ఒకటి వేస్తే it was okay thena thena yoga ventan nan artham enti manasu pravesha pettinattu anta tamo guna lakshanani ganaka meer alaptaga lekapote adala mee yoga undidi kada adhi that is the alaptness atma vaa nenuke okay, emi drushtantam practical ga ela untundo cheppanu alage rajo guna untundi rajo guna ante etto telustunnandi aa rajo guna ante bhoga bhoktrutva tamo guna ante tatrutva కర్తృత్వం దమోగుణం ఎందుకంటే దేహంతో అధ్యాస ఉంటే కానీ కర్తృత్వం ఉండదు కనుక భోక్తృత్వం అంటే రజోగుణం ఫలాధ్యాస కాబట్టి ఎప్పుడైనా సరే ఈ లక్షణాలు రాగానే అలర్ట్ అయిపోవాలి ఆత్మవా అలాగే యోగక్షేమాలకు సంబంధించి మీకు ఆ లక్షణం మన యోగక్షేమాలని మనమే చూసుకునే వాళ్ళము అనే భావన కలగగానే ఒక్కసారి ఈశ్వరుణ్ణి స్మరించి హే ఈశ్వర ఈ అజ్ఞానంలోకి నువ్వు నన్ను నెట్టివేయద్దు సుమా అని ఒక ప్రార్థన చేసి అలా ఎలర్ట్గా ఉన్నట్టు మన యోగక్షేమాలని మనమా చూసుకునేవాళ్ళం ఎంతవరకు మన యోగక్షేమాలను మనమే చూస్తున్నావా ఇదో భ్రాంతి తప్ప మరొకటేం కాదు నిర్యోగక్షేమ సో దట్ కైండ్ ఆఫ్ ఎలర్ట్నెస్ కాన్స్టంట్ వాచ్ఫుల్నెస్ దీన్నే భగవాన్ బుద్ధుడు మైండ్ఫుల్నెస్ అంటాడు బీ బీ మైండ్ఫుల్ ఆఫ్ యువర్ మైండ్ ీ థాట్ఫుల్ ఆఫ్ యువర్ థాట్స్ సో అలా మనస్తున్నప్పుడు అలా పరిశీలిస్తూ ఉండాలి అలాగే ముఖ్యంగా రిలేషన్షిప్స్లో రిలేషన్షిప్స్లో ఎక్కడైనా అహంకారము గర్పము క్రోధము పారుష్యము పరుషంగా ఉండటము ఇవన్నీ వస్తూ ఉంటాయి రిలేషన్షిప్లో వస్తాయి వచ్చినప్పుడు ఆ మైండ్ని ఆ అహంకారాన్ని ఎగ్జామినేషన్ చేయాలి ఈ విధంగా పరుషంగా ఉన్నది ఇది కరెక్టా ఐమ్ ఐ డూయింగ్ ది రైట్ థింగ్ ఎద్రవాడిని ఎగ్జామిన్ చేయడం వాడు కరెక్ట్ చేశాడా వాడు ఏం అన్యాయం చేశాడు అది అది ఎగ్జామినేషన్ అది శుద్ధ అది ఎద్రవాడు ఏదో చేస్తాడు వాడి ప్రెషర్ వాడకుండా ఏదో చేస్తాడు మన రెస్పాన్స్ ఎలా ఉన్నది మన రెస్పాన్స్ అంటే ఏమీ లేదండి మీ రెస్పాన్స్ అంటే అర్థం ఈగోస్ రెస్పాన్స్ అని ఆల్ రెస్పాన్సెస్ అది ఈగోస్ రెస్పాన్సెస్ ఇప్పుడు మీరు ఇంటికి ఎవరో వస్తారు అది వెళ్ళవరకు A response ఎవల రెస్పాన్స్ అది Ego's response. అదే ఆ దైజాండ్ లో రెండు కూర్చోండి అంటారు అదే వాళ్ళ రెస్పాన్స్ ఈగోస్ రెస్పాన్స్ ఇట్ ఈస్ ది ఈగో విచ్ హ్యాస్ అటాచ్మెంట్స్ అండ్ ఎవర్షన్స్ ఆ ఈగోస్ రెస్పాన్సెస్ కాబట్టి ఉంటాయి ఈగోస్ రెస్పాన్స్ లైఫ్ అంటే ఈగోస్ రెస్పాన్సెస్ ఈగోయే రెస్పాన్సెస్ చేస్తూ ఉంటుంది ప్రపంచాన్ని ఆ ఈగోస్ రెస్పాన్సెస్ ని ఒక భూతద్దంలో చూస్తూ ఉండాలి ఎవళ్ళు చూసేదేవాళ్ళు అహం ఆత్మవాహం అంటే ఒక ఆయన అన్నారు లేచి ఒక ఆయన ఉన్నారు కాబట్టి ఈగోని చూసి ఇంకెవాళ్ళు ఉంటారండి అన్నారు అంటే నేను అన్నాను మీరు సాక్షిగా ఉండండి అన్నారు అంటే ఆయన ఆర్గ్యుమెంట్ ఒకటి చెప్పారు సాక్షిగా ఉండాల్సిందేవాళ్ళు ఈగో ఈగోకి సాక్షిగా ఉండగలదా ఈగో తనను తాను అధిగమించగలదా కెన్ ఎనిబడి పులప్ హిజ్ఓన్ బూట్ స్ట్రాప్ అంటే నేను చెప్పాను చూడండి నేను చెప్పి పాఠం మీకు పనికి రాదవతలకు వెళ్ళండి అని చెప్పి ఎందుకంటే నువ్వు ఇన్ని ప్రశ్నలు వేస్తే యూఆర్ యు ఆర్ రెస్పాండింగ్ ఎస్ ఎన్ ది ఈగో ఇస్ రెస్పాండింగ్ దేర్ ఇట్ ఈగో ఇస్ రెస్పాండింగ్ అయితే ఏం చేయమంటారు యూ ట్రై వాటేస్తే దట్స్ ఆల్ డోంట్ ఆస్క్ సో మెనీ క్వశ్చన్స్ యూ ట్రై ట్రై చేస్తే మీకే అర్థం అవుతుంది నేనే మనస్సులో దూరేమో చెప్తావా ఏమి …You try it ట్రై టు బీ విట్నెస్ ఒక ఆర్గ్యుమెంట్ చెప్పాడు హౌ How can ఈగో కెన్ బి నెగేటెడ్ While the one who has to negate itself is the ego …… ఈగో అని చెప్పారు చాలా చాలండి మీరు నెగేట్ చేయలేరు మీ వల్ల కాదు ఎందుకంటే ఒక వజ్ర సదృశ్యమైన సిల్లి ఆర్గ్యుమెంట్ ఒకటి పట్టుకు కూర్చున్నారు మీరు దాన్ని బాగా బలం చేసుకు కూర్చున్నారు యూ కెనాట్ గెటెఫ్ ఇట్ నిద్ర మీరు ఈ ఆర్గ్యుమెంట్ పెడితే నిద్ర కూడా పోలేదు నిద్రపోవాల్సిందెవడు ఎవడు నిద్రపోవాలో వాడు వాడిని అధిగమించి నిద్రలేకపోతున్నాడు వెళ్ళడా కాబట్టి ఈ ఆర్గ్యుమెంట్ పెట్టద్దు బి ది విట్నెస్ టు ది ఈగో ఆ ఈగోని విట్నెస్ చేయండి ఆ ఈగో యొక్క రెస్పాన్సెస్ ని పరికించండి బి అలర్ట్ ఆత్మవాన్ దిస్ ఈస్ ది గ్రేటెస్ట్ అడ్వైజ్ దీనికే సమాధి అని పేరు దీనికే సమాధి సమాధి అంటే ఐఎమ్ మైండ్ ఫుల్ ఆఫ్ ఆల్ ది మూమెంట్స్ ఆఫ్ ది మైండ్ ఐఎమ్ మైండ్ ఫుల్ ఆఫ్ ఆల్ ది రెస్పాన్సెస్ ఆఫ్ ది ఈగో ఆ విధంగా కనుక ఉన్నట్లయితే వెరీ సూన్ మిమ్మల్ని మనస్సు అహంకారము మిమ్మల్ని హింస పెట్టడం ఆగిపోతుంది వాటి వల్ల వాటి వల్ల వచ్చే హింస ఇంత అంతా కాదు మనిషి మనిషి హృదయంలో యుద్ధం ఒకటి చలవేగుతూ ఉంటుంది ఆ యుద్ధమే బయటకు వస్తూ ఉంటుంది వీళ్ళని తిట్టడం వాళ్ళని తిట్టడం ఆ రకం హృదయంలో చెలరేగుతుంది యుద్ధం ఆ హృదయంలో ఆ ఈగో నిర్మాణం చేసేటువంటి ఒక బ్యాటిల్ నుంచి మీరు బయటపడాలంటే యొక్క ఎగ్జామ్ ఇన్ ది ఈగో ఆల్ దిట్ ఆర్ సో నిర్యోగక్షేమ ఆత్మవాన్ ఏష తవ ఉపదేశ స్వధర్మం ఇది నీకు ఉపదేశం ఏషా తవ ఎందుకంటే అది శంకర్లు యాడ్ చేశారు ఎందుకంటే భవ అని లోటుంది కదా అర్జున అని సంబోధించి అనేక అంశాలని ఒకే శ్లోకంలో బాగా గుప్పించి చెప్పారు కాబట్టి ఇది నీకు ఉపదేశం ఈ ఉపదేశాన్ని నువ్వు పట్టుకో స్వధర్మాన్ని అనుష్ఠించుకుంటూ ఉండు అంటే ఇక్కడ చేయాల్సింది ఏం చెప్పలేదు మనస్సుకి సంబంధించిన మాటలు చెప్పారు తప్పిస్తే చేయాల్సిన కర్మల్ని ఏం చెప్పలేదు కర్మల్ని ఏం చెప్పారండి శాస్త్రంలో గీతాశాస్త్రంలో ఈ కర్మ చేయి ఆ కర్మ చేయి ఏకాదశి నాడు ఉపవాసం ఉండు ద్వాదశి నాడు భోజనం చేయి ఇలాగేం చెప్పడం స్వధర్మం అనుతిష్ట నీ ధర్మాన్ని నువ్వు చేయి అయిపోయినా ఏకాదశి మా ధర్మం భోజనం మా ఉపవాసం మా ధర్మం అవునా కదా ఏమో నువ్వు చూసుకోదు యూ హ్యావ్ టు థింక్ ఆఫ్ ఇట్ గీత ఏమీ చెప్పదు నీకు ఉపవాసం ఉండడం నీ ధర్మం అనిపిస్తే ఉండు ధర్మం కాదనిపిస్తే భోజనం చేయ దట్స్ ఆల్ యూ డిసైడ్ బట్ స్వధర్మం అనుతిష్టత స్వధర్మాన్ని అనుష్టిస్తూ ఉండు ఈ పైన చెప్పిన ఉపదేశాన్ని బాగా గుర్తుపెట్టుకో చాలా మంచి శ్లోకం ఈ త్రైగుణ్య నిస్త్రైగుణ్యోపనిషత్తులో ఇంకో శ్లోకం అంటే మీరు అనొచ్చు ఏమండీ నిష్కామంగా కర్మ చేసుకోమన్నారు యోగక్షేమాలు వద్దన్నారు స్వధర్మాన్ని అనుష్ఠిస్తూ ఉండు రజోగుణ వద్దు తమో గుణవద్దు సత్వగుణంలో నిలబడు అలా అయితే ఇంక మాకు ఏం మిగిలింది అని అలాగంటే భ్రాంతి ఒకరికి కలిగే అవకాశం ఉంది సో ఇంకే కర్తృత్వం వద్దు భోక్తృత్వం వద్దు ఫలాకాంక్ష వద్దు ఏమీ వద్దు యోగం వద్దు క్షేమం వద్దు ఇంకేం మిగిలింది ఏదో ఎడార్లో పారేసినట్టుగా పారేస్తున్నారు మమ్మల్ని అని అలాగే భ్రమపడతావేమో నిశ్రైగుణ్యము అనేది అది చాలా గొప్ప అవస్థ అది అంత సామాన్యమైనది కాదు నువ్వు ఏ భోగాలు ఏ సుఖాలు నువ్వు ఎన్ని భావన చేయగలవో తర్వాత నీకు భావన చేయటం నీకు చేత కాదు నువ్వు వేదం తీసి చూడు వేదంలో కర్మకాండ తీసి చూస్తే నీకు అక్కడ ఉన్నాయి కామనలు వందలాది కామనలు ఉన్నాయి ఆ కామనలన్నీ మనకి తెలియని కామనలు కూడా అక్కడ చెప్తా గ్రామ కామో భవతి అని ఉంది నేను వల్లించి వాడిని గ్రామ కామహ అని ఉండేది ఈ గ్రామ కామహ అంటే గ్రామము కోరికగా గలవాడు గ్రామకామహ మనకెందుకు మనకు అలాంటి కోరిక ఉంటుందని కూడా మనకు తెలియదు నేను అడిగాను ఏమిటంటే గ్రామ కామహ ఏం చేయాలి గ్రామాన్ని అంటే మీకు లేకపోవచ్చాయా గ్రామానికి సర్పంచ్ అవ్వాలని కోరుకుంటున్నావు వాడి కర్మ చేస్తే అవుతాడు రాష్ట్రకామహ రాష్ట్రకామాయ హోతవ్య రాష్ట్ర రాష్ట్రభృద్ధోమములోనూ ఉన్నాయి అవి రాష్ట్రకాముడు హోమం చేసుకోమన్నారు అలాగే ఏవేవో నాకు గుర్తులేవు ఎన్నెన్నో రకరకాల కోరికలు రుక్కామహ ఇటు స్వినర్ మీరు రుక్ ఎందుకంటే చెమక్ అనమాట ముఖం కొంచెం చమక్ ఉండాలి ఆ కోరిక రుక్కామహ దేవికా నిర్వపేత్ ప్రజాకా మచ్ఛందా గుంసి ప్రజాకామహ సంతానం గలవాడు దేవికా హని దేవికా అంటే ఇష్టకలు అవి ఆ అగ్నిహోత్రంలో అవి కట్టాలి అలాగా ఎన్నెన్నో కామనల్ ఆ లిస్ట్ అంతా లిస్ట్ ఉంది అవన్నీ నీకు వచ్చాయనుకో అవి కాకుండా నువ్వు భావన చెయ్యి ఏ ఏ కామనలు సుఖాలు ఎన్ని ఉన్నాయో అవన్నీ భావన చేయి అవన్నీ నీకు వచ్చాయనుకో ఈ శాస్త్ర ఈ కామ్య కర్మలలో ఎన్ని కామనలు ఉన్నాయో అవన్నీ వచ్చేస్తే అవి కాకుండా నీకు ఎన్ని ఉన్నాయో అవన్నీ నీకు వచ్చేస్తే నీకు ఎంత ఆనందం వస్తుందో ఆనందం అంతా కలిపి ఈ నిస్త్రైగుణ్యంలో ఒక అంగం ఒక పార్ట్ కింద ఉంటుంది అంతే అది అని ఆ ధోరణిలో ఒక శ్లోకం వస్తుంది ఈ శ్లోకం రాబోయే శ్లోకం నలభై ఆరో శ్లోకం గొప్ప శ్లోకం దీని అన్వయము అది కొంచెం క్రిటికల్గా ఉంటుంది అందాము యావానర్థ ఉదపానిప్లుతోదే తావాన్ేదేశు బ్రాహ్మణ విజానత ఇప్పుడు కూడా సంస్కృతంలో యథా వస్తే తథా తథా యథా తెచ్చిపెట్టుకోవాలి సవత్ తావత్వోస్ యావాన్ తావాన్ యావాన్ ఉంటే తావాన్ తెచ్చిపెట్టుకోవాలి లేకున్నా మనం తెచ్చిపెట్టుకోవాలి అధ్యాహారం చేసుకోవాలి ఒకవేళ తావాన్ ఉందనుకోండి యావాన్ తెచ్చిపెట్టుకోవాలి లేకున్నా మన నాన్నగారు చెప్తూ ఉండే వారు ఈ శ్లోకం దగ్గర ఈ శ్లోకం కఠినమైన శ్లోకం అన్నో అండ్ డిఫికల్ట్ నీకు ఈ ప్రిన్సిపల్ గుర్తుపెట్టుకో అక్కడ ఒక యావాన్ ఉంది ఫస్ట్ హాఫ్లో అక్కడ తావాన్ తెచ్చిపెట్టుకోవాలి సెకండ్ హాఫ్లో తావాన్ ఉంది యావాన్ తెచ్చిపెట్టుకోవాలి అప్పుడు అన్వయం పూర్తవుతుందని చెప్పి సో ఐ రిమెంబర్ దట్ లేకపోతే అన్వయం కష్టం చెప్పకండి ఎవరికి చెప్పకండి రహస్యం అది నిజంగా ఉ్లాసింగ్ ఓవర్ కాదు సో ఎలాగంటే యావాన్ ఉదపా అనే తావాన్ సర్వత సంప్లుతోదే అని ఒక తావాన్ని తెచ్చిపెట్టుకున్నారు యావాన్ బట్టి తావాన్ వచ్చింది కింద యావాన్ నుండి కింద తావాన్ ఉంది కాబట్టి యావాన్ని తెచ్చిపెట్టుకోవాలి ేదేషు తావాన్ బ్రాహ్మణస్ విజాంత అది అన్వయం దాన్ని ముందే తావాన్ సర్వేషు వేదేశు అన్నారంటే అయిపోయింది మీకు ఇంకా వాక్యం అన్వయం అవదు అన్వయంతో మాకు సంబంధం లేదండి మేము పైపోయే అర్థమే చెప్పుకుంటాం అంటే పర్వాలేదు కానీ అన్వయం కుదరదంతే సెంటెన్స్ కుదరదు సెంటెన్స్ కుదరాలంటే యావాన్ ఉదపానే అర్థ తావాన్ సర్వత సంప్లతోదకే అది దృష్టాంతం ఇంకా దార్ష్టాంతికం తావాన్ ఉంది కాబట్టి యావాన్ తెచ్చిపెట్టుకోవాలి ఆ తెచ్చిపెట్టుకున్న యావాన్తో మొదలెట్టాలి వాక్యం ఎప్పుడు యావాన్తో బిగినవుతుంది తావాన్తో ఎండ్ అవుతుంది కాబట్టి తావాన్ అలా అట్టి పెట్టండి రిజర్వ్లో అట్టేపెట్టి యావాన్ తెచ్చిపెట్టిన దాంతో బిగించేయండి యావాన్ సర్వేషు తావాన్ బ్రాహ్మణస్య విజానక అదే అన్వయం ఇప్పుడు ముందు దృష్టాంతం చూడండి వాటి అన్నిటికంటే ముందు అవతారికి చూద్దాం సర్వే వేదోక్తేషు కర్మూ యనంతా ఫలాపేక్ష్యేరా ఏతి అనుష్ీయంత ఉచ్యతే శృణు నిస్త్రైగుణ్యో భవ అన్నారు త్రిగుణాలకి అతీతంగా పో త్రైగుణ్య విషయా వేదాహ వేదములు త్రిగుణముల లోపల ఉంటాయి అంటే మరి ఏమిటిది ఇప్పుడు వేదములలో కర్మలు చెప్పారు ఎన్ని కర్మలు చెప్పారు చాలా చెప్పారు సో సర్వేషు వేదోక్తేషు కర్మసు అన్ని వేదము చేత చెప్పబడిన కర్మల ఎందు ఈ కర్మలు ఎలా ఉన్నాయి ఒక్కొక్క కర్మకు ఒక్కొక్క ఫలం చెప్పారు ఇప్పుడు ఎన్ని కర్మలు ఉన్నాయి ఎన్ని ఫలాలు ఉన్నాయి అంటే అనంతాని ఫలాని అనంతములు